మనసా వచసమ్యచో విభాన్ని నిఖిలాయనుగ్రహేణేతి నేతి వచనై నిగమా అవోచు కం దేవం అజమచ్యుతమహురగ్ర్యయో గురురాత్మతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహయ దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపురాణ ఆలయం లయ కరుణాలయమామి భగవత్పాద శంకరకర భద్రం కర్నే కర్ణేభి శృణుయామదేవా భద్ర పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగం సూభి వ్యసేమదేవ Swastinah indro స్వస్తి నంద్రోరుద్ధ్రవాస్తి నోషా విశ్వేద స్వస్తి నస్తా స్వస్తి నో బృహస్పతిర్ద్యాతు ం శాంతిశాంతి శాంతి సమా సివ సేంద్రోక్షర పరమస్వరా స విష్ణు స ప్రాణ స కాలో సంద్రమా సర్వూత్యం జ్ఞావా తమ్ మృత్యుమ్యేతి న్య వి సశ్యన్మతి న్యేతున్నాను స్థితంస్థూ తిష్ట కనుక తనను అందరిలో ఉండేటట్లు చూసుకోవడం సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని సమస్తమైనటువంటి భూతములను అంటే పురాణులను ఆత్మని తనలో చూసుకుంటూ ఉండడం ఇది అంటే చూడడం చక్కగా దర్శించడం ఇది సమదర్శనం ఏంగా దర్శించాలి బ్రహ్మ పరమం అది పరమం బ్రహ్మ కాబట్టి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇప్పుడు ఇప్పుడు చూడడానికి పశ్యన్ జ్ఞానం కలిగిన తర్వాత చూడడానికి సంపశన్ ఆ ఉండే భేదం ఏమిటంటే ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో అది పరమం బ్రహ్మ బ్రహ్మ పరమం పరమం బ్రహ్మ పరబ్రహ్మంగా సంపశన్ అదే అక్కడ ఆ తర్వాత ఏం జరుగుతుంది బ్రహ్మ పరమం యాతి మళ్ళీ అదే అది రెండు రకాలుగా తీసుకోవాలి పరమం బ్రహ్మ సంపశన్ పరమం బ్రహ్మ యాతి కాబట్టి బ్రహ్మమును దర్శించిన దానివల్ల ఏమవుతూ ఉన్నాడు బ్రహ్మ విధుడు గనక బ్రహ్మమే అవుతున్నాడు బ్రహ్మవిధు బ్రహ్మ ఇవ్వవతి కాబట్టి ఎవడైతే బ్రహ్మమును దర్శిస్తూ ఉన్నాడో తాను బ్రహ్మమే అవుతున్నాడు కనుక దీన్ని రెండు విధాలుగా తీసుకోవాలి ఇటు సంపశనికి పరమం బ్రహ్మ అటు యాతికి గచ్చతి పరమం బ్రహ్మ కాబట్టి ఈ విధంగా దర్శించడం వల్ల దానిని పొందుతూ ఉన్నాడు దేనిని పరమం బ్రహ్మ పరమం బ్రహ్మమును దర్శిస్తూ ఉన్నాడు పరబ్రహ్మముని పరబ్రహ్మమును పొందుతూ ఉన్నాడు అటు ఇటు ఉపయోగపడుతుంది దీన్ని దేహళీ దీప న్యాయం అంటార శాస్త్రాలు దేహళీ దీప న్యాయం అంటే ఒక దీపాన్ని తీసుకెళ్లి గనక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో ప్రకాశం ఉంటుంది రాత్రిపూట ఒక దీపాన్ని వెలిగించి లోపల పెట్టాము ఇంట్లో మాత్రం ప్రకాశం ఉంటుంది అదే దాన్ని తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి బయట ప్రకాశం ఉంటది అలా ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద పెట్టామనుకోండి అప్పుడు ఇంట్లోకి పోతుంది వెలుతురు బయటికి పోతుంది దీన్ని దేహళీ దీప న్యాయము అంటారు కనుక ఇది పరమం బ్రహ్మ అనేది దేహళీ దీప న్యాయంలాగా అర్థం చేసుకోవాలి అంటే ఇటు జ్ఞానాన్ని విరజిమ్ముతుంది అటు జ్ఞానాన్ని విరజింబుతోంది ఇటు సాధనగా తెలుస్తుంది అటు సాధ్యంగా తెలుస్తుంది సిద్ధవస్తు కనుక పరమం బ్రహ్మ బ్రహ్మ పరమం సంపశం ఈ శ్లోకాన్ని ఈ మంత్రాన్ని నిన్న చూచాం ఈ రోజు ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు చెబుతాను అన్నా పశ్చన్ ఇది ప్రధానమైన విషయం సమ్యక్ పశన్ ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం చాలా దేన్ని చూచిన చూచింది దాన్ని బట్టి అర్థమయ్యేది ఒక్కొక్కసారి మనకు అర్థమైంది దాన్ని బట్టి కూడా చూస్తాం మన మనసులో ఏది ఉంటే అది చూస్తాం దృష్టి గనక జ్ఞానంతో ఉంటే సృష్టి బ్రహ్మాకారంగా ఉంటుంది దృష్టి దృష్టిం జ్ఞానమయీం కృత్వ పశ్చిత్ బ్రహ్మమయ్యని జగత్ అప్పుడు మళ్ళీ అది సంపశనైపోతుంది కనుక మన దృష్టిలో గనక జ్ఞానం ఉంటే పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఏ జగత్ మనకు కనపడుతూ ఇదంతా పరమేశ్వరుని స్వరూపంగా కనపడుతుంది కనుక ఇప్పుడు ఏ విధంగా ఉంది మన అనుభవం వేరుగా ఉంది దేన్ని చూచిన దాన్ని గానీ అర్థం చేసుకుంటూ ఉన్నాం పృథక్ వేరుగా భావం వేరు భావంతో అర్థం చేసుకుంటూ ఉన్నాం కనుక ఏదైనా ఎట్లా అర్థమవుతుంది మనకు ఇది ప్రపంచంగా అర్థమవుతుంది ఎవరినైనా చూచాననుకోండి దేహంగా అర్థం అవుతుంది అది వాస్తవం కాదు మళ్లీ అదే వ్యక్తిని ఒక డాక్టర్గా చూస్తాను ఒక ఇంజనీర్ గా చూస్తాను మళ్ళీ అట్లాగే కదా అతనికి ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులుగా చూస్తాను ఇతనికి ఏం పదవి ఉందని చూస్తాను ఇతను ఎమ్మెల్యే అంటాను ఇతను మినిస్టర్ అంటాను కనుక చూచినప్పుడు దేహాన్ని చూస్తూ ఉన్నాం దేహంతో పాటుగా అతని పదవిని చూస్తున్నాం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ దేహం యొక్క రంగును మాత్రమే చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటి ఆ దేహం యొక్క పొడుగు మాత్రమే చూస్తున్నాం ఒక్కొక్కప్పుడు సంబంధాలని గుర్తిస్తున్నాం ఎవరు వస్తున్నారు గనక మా చెల్లెలు వస్తూ అనుకుంటాం అక్కడ సిస్టర్ గా చూచాం ఇదిగో బ్రదర్ వస్తున్నాడు అనుకుంటాం అక్కడ బ్రదర్గా చూచాం ఇదిగో ఫాదర్ వస్తున్నాడు అనుకుంటాం అక్కడ ఫాదర్ గా చూచాం అదిగో గొర్రె వస్తుంది అనుకుంటాం అక్కడ గొర్రెగా చూచాం కనుక ఏది వస్తూ పృథక్ భావం పృథక్ వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు అనేది ఉంది దాని యొక్క గుణాన్ని చూస్తూ ఉన్నాం ఒక్కొక్కప్పుడు క్రియలు చూస్తూ ఉన్నాం విశేషణాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ లక్షణాలతో మనం దీన్ని అర్థం చేసుకుంటూ పోతున్నాం ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మారుతూ ఉంది ఇది మారుతూ ఉంది ఏంటో తెలుసా తనను ఆత్మానం తనను సర్వభూతస్థం సర్వభూత స్థితం అది ఎక్కడ అంటే ఇప్పుడు ఎవరు కనిపించినా కూడాను వాళ్ళను కాదు చూడడం తనను చూస్తూ ఉన్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎట్లా సాధ్యం ఎవరు కనిపించినా అనేకం కనిపిస్తూ ఉంటే ఎవరెవరో కనిపిస్తూ ఉంటే ఆడ చెట్టు కనిపించింది పుట్ట కనిపించింది మేఘం కనిపించింది ఆకాశం కనిపించింది మనిషి కనిపిస్తూ ఉన్నాడు గారిది కనిపిస్తూ ఉంది వీటన్నిట్లో తనను చూసుకోవడం ఎట్లా సర్వభూతేషు ఆత్మానం స్థితం తిష్టతి ఇది ఎలా సాధ్యం ఒక్కటే సాధ్యం ఏంటో తెలుసా కారణం తెలిస్తేనే సాధ్యం జగత్ కారణం బ్రహ్మ అర్థమైతేనే సాధ్యం అందువల్ల మళ్ళీ నిన్నటి నుంచి మొన్న సాయంత్రానికి గనక మనం వెళితే ఈ సృష్టి కూడా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కార్యంలో ఉన్నదంతా కూడా కారణమే గనక కారణాలు కారణం ఒకటే అదృశ్యంగా ఉండినా నాకు అర్థం కాకుండా ఉండినా కార్యం తెలుస్తూ ఉంది గనక కారణానికన్నా వేరుగా కార్యం ఉండలేదు కానీ కార్యం లేకపోయినా కారణం ఉంటుంది ఇది తమాషా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో ఎందుకనంటే కుండను చూచినప్పుడు మట్టి పాత్రను చూచినప్పుడు ఆ మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి అని అర్థం చేసుకున్నాం మన కార్యకారణాలను చూసినప్పుడు కనుక ఇది కార్యరూపంలో కనపడతా ఉంది కుండ దీనికి కారణం ఏమిటి అయహ ఇది కుండ సృష్టం మరి దీనికి కారణం ఏమిటి మృతిక మట్టి కనుక మట్టి మట్టి ఉంటేనే కుండ ఉంటుంది అది కొండగాని కూజ కాని బాణగాని ఇంకోటి కానీ ఏదైనా సరే మట్టి పాత్రలు ఉన్నాయి అంటే మట్టి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఇది కార్యం కార్యం ఉందంటే కారణం ఉంది ఈ కార్యం ఏదైనా కూడా కారణానికన్నా వేరుగా పోలేదు మట్టికి దూరంగా ఏ మట్టి కుండ కూడా వెళ్ళలేదు ఎందుకంటే కారణం గనక కానీ కార్యం లేకపోయినా కారణం ఉంటుంది అవునా కుండ లేకపోయినా మట్టి ఉంటది కనగా ఏదైతే కారణంగా ఉందో కార్యాలలో ఏ కారణమైతే ఉందో కారణాన్ని దూచినప్పుడు ఏకం అది తమాష మృత్తికే అత్యవసత్యం పాత్రలు అనేకం గోచరిస్తూ ఉండినా పాత్రలో ఉన్నటువంటిది అనేకత్వం కాదు ఏకత్వమే మృతికే అత్యవసత్యం కాకపోతే దానికి రూపం వచ్చింది కాదు నామం వస్తుంది ఎంత ఇంకేమి ఇది కుండ అది ఒక రూపంతో ఉంది అది కూజ మరొక రూపంతో ఉంది దీని రూపం దానిది కాదు దాని రూపం దీనిది కాదు గనక దీని నామం వేరు దాని నామం వేరు రూపాలు వేరు నామాలు వేరు వస్తుత కారణం ఏదైతే ఉందో సత్యం ఏదైతే ఉందో దీంట్లో దాంట్లో రెండిట్లో ఉన్నది ఒకటే ఓకే కాబట్టి ఈ భిన్నత్వాన్ని చూసేటువంటి వాడు ద్వైతాన్ని చూస్తూ ఉంటే ద్వైతాన్ని చూసినప్పుడు రాగద్వేషాలు కదిలేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ అద్వైతాన్ని చూస్తే రాగద్వేషాలు కదిలేందుకు అవకాశం లేదు కనుక సంపశన్ బ్రమం పరం బ్రహ్మన్ కాబట్టి ఇప్పుడు ఎలా చూస్తూ ఉన్నాడు ఆత్మానం సర్వభూత స్థితం స్థితం ప్లీజ్ అంటే ఏంటి దాని అర్థం నేను అందరిలో ఉండడం ఎట్లా ఇది మమాత్మ సర్వభూతాత్మ దిస్ ద మమ ఆత్మ నా ఆత్మ ఏదైతే ఉందో ఇది సర్వభూతాత్మ సర్వభూతాత్మ అందరిలో ఉండేటువంటి ఆత్మ కూడా అదే కుండ మాట్లాడితే నాలో ఏ మట్టి ఉందో కూజాలో కూడా అదే మట్టి ఉందని కొండ తెలుసుకోవడం లేకపోతే నువ్వు కూజా నేను కొండ అర్థమవుతుంది ఇది డిఫరెన్స్ ఇది భేదం కనుక మమా ఆత్మ నా ఆత్మ ఏదైతే ఉందో అది సర్వభూత సర్వభూతాత్మ అన్ని భూతాల్లో ఉండేటువంటిది ఏదో అది అది ఏకమే అనేకం కాదు అనేకంగా ఇప్పుడు చూస్తున్నాం అందువల్ల అతను వేరు ఇతను వేరు ఆవిడ వేరు ఈవిడి వేరు అది వేరు ఇది వేరు కానీ సమపశన్ సమ్యక్ ఇప్పుడు చూసేటువంటి సమ్యక్ దర్శనం ఇది సమదర్శనం సమదర్శనం అంటే ఏంటి కారణ దర్శనం కారణం ఏదైతే ఉందో కార్యాలు భిన్నంగా గోచరిస్తూ ఉండేదా కారణం ఏదైతే ఉందో దాన్ని సంపశ్యన్ దాన్ని పశ్యన్ చక్కగా దర్శిస్తూ ఉన్నాం మమాత్మ సర్వభూతాత్మ మరి ఆత్మ అన్నప్పుడు అది రెండా ఒకటే ఏకం ఏవా అద్వితీయం అది ఒకటే గాని రెండయ్యేందుకు అవకాశం లేదు గనక ఏకో దేవ శ్వేతాశ్వత రూపనిషత్ ఏకో దేవ సర్వభూతూడ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ ఓహో ఒక్కటే నిన్న ప్రతి ప్రాణిలో దాని యొక్క చలనానికి ఆధారమైన చైతన్యం లేకపోతే శవం అయిపోతుంది కనుక ఏది ఉండడం వల్ల ఈ దేహాలు కదులుతూ ఉన్నాయో అది చైతన్యం కనుక అదే దేవస్వభావం దేవు ధాతు ఎందుకనండి ప్రకాశం ప్రకాశం కనుక అందరిలో ఉండి ప్రకాశించేది ఏదో ఏది ఉండడం వల్ల ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో ఏది లేకపోతే ఇది కదిలేందుకు అవకాశం లేదో స్వయం రాజతే మరొక దాని మీద ఆధారపడకుండా ఏదైతే ప్రకాశిస్తూ ఇది చైతన్యం కనుక సర్వభూతేశూడహ ఎవరెవరైతే కదులుతున్నారో అందరిలో ఉన్నది అదే చైతన్యం అదే కారణం కనుక మమా ఆత్మ సర్వభూతాత్మ ఇది విషన్ దిస్ ఇస్ ద విషన్ కాబట్టి నా ఆత్మ ఏమిటో నాకు అర్థమైన తర్వాత మమ ఆత్మ సర్వభూతాత్మ अंदर उड़ेदेको दे दे देशूतेषु गू अंदर निहितुहांत गुहायाजते विभ्रजते निहित गुहाया विभ्राजते अश्वरायुड़ वेश प्रश्न अदी भगवन् ब्रह्म विद्यां सदा सद् सत्पुर सेव्यम निगूढ़ा यू यपं व्यपोह्य परात्म పురుషం ఉపైతి విద్వాన్ నిగూఢం సర్వభూత గూఢ మమాత్మ సర్వభూతాత్మ ఫినిష్ కాబట్టి ఈ జ్ఞానం కలిగిన తర్వాత సంపశన్ ఇంక వేరుగా చూచేందుకు అవకాశం లేదు కాబట్టి సర్వభూతూ సమస్తమైనటువంటి భూతాలలో ఒకటి కామన్ గా తెలుస్తూ ఉంది కనుక ఏ చైతన్యం ఉండడం వల్ల నేను మాట్లాడుతూ ఉన్నానో నేను కదులుతూ ఉన్నానో అదే చైతన్యం అందరిలో కూడా ఉంది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది చైతన్యం ఒకటే నాకు వాళ్ళకి తేడా లేదు మమాత్మ పరమం పరం బ్రహ్మ సంపశన్ యాతి పరమం బ్రహ్మ యాతి ఇలా చూసేటువంటి వాడు దేనిని పొందుతూ ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు ఎందుకని జ్ఞానంలో ఉంది గనక నాణ్యన హేతు హేతున నా ఇంకొక హేతువే లేదు దీనికి నాణ్యంధ ఇంకొక పంధ లేదు విముక్తయే నాణ్య పంధ విముక్తయే విముక్తయే బంధవు విడిపడడానికి మరొకటి కనిపించడం లేదు కాబట్టి సర్వభూతేషు ఆత్మానం ప్లీజ్ సర్వభూతస్థం ఆత్మానం కాబట్టి ఆత్మానం సర్వభూతస్థం అంతే కలేదు आत्मान सर्वभूतेषु स्थित सर्वभूता सर्वभूता समस्त भूतम चूडी चूंत अंदर तन चूड తనలో మళ్లీ అందరినీ చూడడం ఇదేంటి స్వామీజీ ఇది మళ్ళీ మళ్ళీ వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటాం ఒక్కొక్కరిని ఎంత అకామిడేట్ చేయగలం మనకుండేది ఎంత లోపల కాబట్టి సర్వభూతాని అన్నప్పుడు ఏంట సర్వభూతాన్ని బ్రహ్మాదీని స్తంభ పర్యంతా బ్రహ్మదీని బ్రహ్మా అదీని బ్రహ్మాదీని స్తంభ పర్యంతాన్ని పశి ఇది బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు బ్రహ్మాదేని స్తంభ పర్యంతాన్ని ఎందుకని నీకు అనేకం కనిపించవచ్చు అనేకం ఒకటేనండి బబు అర్థం ఇప్పుడు ఎన్నైతే ఏమంది బ్రహ్మాదేని బ్రహ్మ మొదలు ఎక్కడ సృష్టి స్టార్ట్ అయిందో అక్కడ ఎందుకని ఆ బ్రహ్మకు ఆధారమైందేంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అందువల్లే కాదు ఉగమ స్థానం ఆద్యస్థానం కాబట్టి జగత్ కారణం బ్రహ్మ బ్రహ్మ కారణం సత్యం జ్ఞానం అనంతం అదే ఇందులో ఉంది ఇంకా రెండోది ఉండేది అవకాశం లేదు అభిన నిమిత్త ఉపాధాన కారణం గనక కాబట్టి అదే ఉండినప్పుడు దానినే దర్శించడం కనుక అందరిలో నన్ను దర్శి దర్శిస్తున్నానండి నాలో అందరూ కనిపిస్తున్నారు అంటే నాలో అందరు కనిపిస్తున్నారంటే నేను వేరుగా ఉండి అందరూ తెలుస్తున్నారని కాదు నాకన్నా వేరుగా రెండవది లేదు నాలో ఉన్న చైతన్యమే వాళ్లలో ఉన్నా చైతన్యమే అర్జున మత్హపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయా సూత్రే మణిగణ అద్భుతమైనటువంటి విషయం భగవద్గీతలో దీనికి అదే ఇంకేం లేదు మత్తహ పరతరం మత్తహ నాకంటే కూడాను పరతరం శ్రేష్టమైనటువంటిది అన్యత్ వేరైనటువంటిది కూడాను కించిత్ అస్తి ధనంజయన్న అంటే నాకైనా శ్రేష్టమైంది నాకన్నా వేరుగా ఉండేది ఈ ప్రపంచంలో ఏమి లేదు కించిత కొంచెం కూడా లేదు మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ంజయ ఇక్కడ సంబోధన కూడా అద్భుతం ధనంజయ అర్జున అనకుండా ధనంజయ నెక్స్ట్ నాకన్నా అన్యంగా లేదు గనక మరి ఇదంతా ఏంటండి మేమంతా ఏంటి వేరుగా ఉన్నట్టు ఏమి లేదు మీలో అందరిలో ఉన్న సూత్రాత్మ నేనే మమాత్మ సర్వభూతాత్మ తదాత్మ సూత్రాత్మ ఎలాగూ సూత్రే మణిగడావ మై సర్వమితం ప్రోతం సూత్రే మణిగణాయివ సూత్రే దారం ప్లీజ్ సూత్ర అంటే సూత్రం అంటే దారం సూత్రంలో మణిగణాయివ మణులన్నీ గుచ్చబడినట్లుగా ఇప్పుడు దారం ఉంది మణులన్నీ దారంలు కాబట్టి ఒక ఇది మణిహారం అండి ఆ మణిహారం లోపలేముంది దారం ఉంది దారం ఉంది అంటే ఒక్కొక్క పూస వేరుగా తెలుస్తుంది ఒక్కొక్క మణి వేరుగా తెలుస్తుంది ఈ పూసకు ఒక దారం ఈ పూసక ఒక దారం ఈ పూసక ఒక దారం ఉందే అందువల్ల సూత్రం సూత్రాత్మ అమ సూత్రాత్మ అన్ని పూసల్లో ఉండేటువంటి దారం ఒకటే కానీ ఒక్కసారి అది మణిహారం అయిన తర్వాత మణిహారం కనపడుతుందే గాని సూత్రం కనిపించదు వచ్చిన సూత్రం అదృశ్యం కనుక పరిశీలించి ఒక పూసని మరొక పూసని దూరం చేశామనుకోండి ఇలా దూరం చేసి చూస్తే కనపడుతుంది దారం ఉంది అని ఓకే లేదనుకోండి ఇలా చూస్తే మాలగానే తెలుస్తుంది ఇది ఇది తమాషా సూత్రే మణిగణ ఇవ మణిగణ కాబట్టి ఆ మణులన్నీ కూడా ఒకే సూత్రంలో ఏ విధంగా అయితే గుచ్చబడి ఉన్నాయో అర్జున మీరందరూ మణులు పోనీ ఇక్కడైనా మనకు దొరికింది ఒక టైటిల్ ఇక్కడైనా సంతోషపడవచ్చు భగవంతుడు మనల్ని మనం మట్టే అయినా రాళ్లే అయినా మణులుగా అంటున్నాడు పోనీలే సూత్రే మణిగణ ఎలాగు మయి నాయందు జగత్ సర్వం ఈ ప్రపంచం ఏదైతే ఉందో అన్నప్పుడు ఏంటి అన్ని లోకాలు కలిసిపోయినాయి సృష్టిలో మీకు చెప్పాను సృష్టికి ముందు ఏది లేదు గనక ఏది ఉండినా కూడా ఏ లోకమైనా కూడా సృష్టిలోదే కాబట్టి బ్రహ్మాదీని స్తంభ పర్యంతాన్ని కాబట్టి బ్రహ్మ మొదలు గడ్డిపోత వరకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మై నాయందు ఇదం సర్వం జగత్ ఫురోతం పురోతం గుచ్చబడి ఉందంతే కాబట్టి మణులు ఏ విధంగా అయితే గుచ్చబడి ఉన్నాయో ఆ విధంగా సమస్తం అంటే దాని అర్థం ఏంటి ఆయన ఒక మణి ఆమెక మణి ఆయన ఒక మణి ఒక్కొక్క మణి పిల్ల ఒక దాంట్లో ఉండేటువంటి సూత్రాత్మ పరమాత్మ మణులు కనపడుతూ ఉన్నాయి మనుల్లో ఉండేది కనపడడం లేదు కాబట్టి అందరిలో కనెక్ట్ అయ్యి ఉంది ఈ పూసక వేరుగా ఆ పూసక వేరుగా లేదు కాబట్టి మమాత్మ నేనే ఆ సూత్రము అని తెలిస్తే నేనే సూత్రాత్మ అని అర్థమైతే మమాత్మ సర్వభూతాత్మ అందరిలో ఉండేది కూడాను అదే గీత కాదు కనుక ఇక్కడ నేనంతగానో దాటిపోవడం లేదు లేకపోతే ఆ శ్లోకం మీద మూడు రోజులు మాట్లాడదు మత్త వరతరం నాన్న కించి దేస్ ధనం కనీసం త్రీ డేస్ పడుతుంది అన్నమాట అయితే ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానో మీకు ఒక డౌట్ రావచ్చు స్వామిజీ మరి ఉన్నదంతా పరమేశ్వరుడే అభిన ఉపాదానికి కారణం అన్నప్పుడు ఎప్పుడైతే మీరు పూసలు దారం అన్నారో దారం వేరు పూసలు వేరు అవసరం పూసల్ని దారానికి వేరుగా తీసి దూరంగా పెట్టచ్చు అట్లా పరమేశ్వరుడికి వేరుగా ఏదైనా తీసి అవకాశం ఏమన్నా ఉందా అనే పూర్వపక్షం అబ్జెక్షన్ రైజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఎప్పుడు కూడాను దృష్టాంతము అనేదానిది కూడా శాస్త్రం దృష్టాంతాన్ని ఏకదేశీయంగా గ్రహించాలని గాని సార్వదేశీయంగా గ్రహించకూడదు సుఖవ బోధార్థం అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఎగ్జాంపుల్ని అంతవరకు అర్థం చేసుకోవాలి గాని ఎగ్జాంపుల్ ను పట్టుకొని లాక్ కాబట్టి ఇది ఏకదేశీయం అంటే అన్నిట్లో పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అని అర్థం చేసుకోవడం కోసమే ప్లీజ్ అంతకుమించి ఏమీ లేదు అర్థం చేసుకోవడం కోసమే సూత్రాత్మ అర్థమవుతుంది కాబట్టి పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో సూత్రధారి సూత్రధారి మన పాత్రధారులు ఆయన సూత్రధారి కాబట్టి నాకన్నా అన్యంగా రెండవది లేనే లేదు గనక ఉన్నదంతా నేనే గనక సంపశన్ బ్రహ్మపరమం కాబట్టి సర్వభూతానిచ ఆత్మని ఆత్మని నాయందు మయీ సర్వభూతాని సమస్తమైనటువంటి అన్నిటినీ అంటే సమస్త జగత్ అర్థం పూతాలే కాదు కేవలం జడము కూడా జడ పదార్థాలు కూడా ఏవి నాకన్నా అన్యంగా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఏనా సర్వం ఇదం తత్ం ఏనా ఈశ్వరేణం జగత్ సర్వం వ్యాప్తం జగత్ వ్యాప్తం ఇది కాబట్టి బ్రహ్మాదేని స్తంభ పర్యంతాన్ని ఇంతవరకు వచ్చేసిందని అర్థం అంతటా కూడాను నేనే గాని నాకన్నా అన్యంగా ఉండే రెండో వస్తువు లేనే లేదు శివ కేశ వాదులమో బ్రహ్మలో శివ కేశ వా మీరా మీర బీరు చీనా సీత రామణ గోవర ప్రేమ తో రామాను రోబరా ప్రేమ కోమానో రోబరామ సర్వేష రమంతే రామ అందరిలో రమించేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే గనక క్షీమ మొదలు బ్రహ్మ వరకు అదే బ్రహ్మాదేని స్తంభ పర్యంతాన్ని తదే సత్యం తహమేవా మమాత్మ సర్వూతాత్మ అర్ కాబట్టిస్థం ఆత్మాని సర్వూతాన్ని చ ఆత్మని సమ్ పశ్యన్ బ్ర కబట్టి ఆ పరమేశ్వర స్వరూపాన్ని పొందడం బ్రహ్మ పరమం యాతి దానికి విముక్త అన్య పంధ నాణ్య పంధ విముక్త నిర్గుణం అర్థం చేసుకున్నా సగుణములో విగ్రహారాధనలాగా రూపాన్ని ఎట్లా ఉపాసించాలి ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వామునిర్గ్యతి బ్రహ్మయోనిం భూతయోనిం సమస్త సాక్ష్యం తమస పరస్థాద్ ఇప్పుడు ప్రణవోపాసన ఆత్మాన అరణ్య ప్రణవంచోత్తరణి జ్ఞాన నిర్మనాభ్యాత్ పాశం దహతి పండిత మళ్ళి ధ్యానం స్టాటై ఏదో ఏదో అసందర్భంగా వస్తున్నాయని మాత్రం అనుకో బ్యూటిఫుల్ కనెక్షన్ ప్లీజ్ ఇంతకుముందు ఉమామహేశ్వర ధ్యానం చూసాం కాదు అది సాకారోపాసన ఆకారం ఉందా లేదా ఉమామహేశ్వరుడు అన్నప్పుడు మనం ఏ విధంగా విశ్వరూపంలో ధ్యానం చేసినా కూడాను ఆకారం ఉంది కాబట్టి సూర్యచంద్రుడి నేత్రాలుగా చూచాము ఆకాశం ఏదైతే ఉందో నీలివర్ణంతో ఉంది గనక నీలకంఠుడు కాబట్టి అలా చూచాము వాయువు ఏదైతే ఉందో అది ఆయన యొక్క శ్వాసగా చూచాము ఆయన పాదాలే ఇది యొక్క భూమిగా చూచాము కాబట్టి ఈశ్వరే విశ్వరూపే పరమేశ్వరే ధ్యానం ఓకే ఉమామ సహాయం దానిని విగ్రహారాధన ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రతిమోపాసన అది ప్రతిమ ఎందుకంటే ఉపాసనలు రెండు విధాలుగా ఉంటాయి ధ్యానానికి ఒకటి ప్రతిమ రెండవది ప్రతీక ప్రతిమ అంటే రూపం ప్రతీక అంటే శబ్దం ఈ డిఫరెన్స్ కూడా కొందరు విగ్రహారాధన ప్రతీక ఉపాసన అంటారు కాదు కాదు అది ప్రతిమ ఉపాసన విగ్రహారాధన కనుక ప్రతిమ అంటే రూపం ప్లీజ్ అండర్స్టాండ్ ప్రతీక అంటే శబ్దం ఇది నామం శబ్దం అంటే నామం అది రూపం నామ రూపాలు ఇంకేమీ లేదు సృష్టి ఏంటి సృష్టి అంతా నామరూపాలు మనం నేను చూసాం నామరూపాల సృష్టి ఎందుకనేది ఉండినదే ఊడిపడితే సృష్టి ఎలా అవుతుంది లేనిది మళ్ళీ రావాలంటే ఎలా సాధ్యపడుతుంది ఇది నామరూపాల సృష్టి అని పాడాం తెలుసుకున్నాం ఈవెనింగ్ క్లాస్ ఓకే కనుక ఏదైతే జగత్ సర్వం మమాత్మ సర్వభూతాని సర్వభూతాన్ని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం కాబట్టి పరబ్రహ్మ స్వరూపమై ఇదంతా అనుకున్నప్పుడు ఈ జ్ఞానం కలిగింది కనుక దీన్ని మనం వి మస్ట్ మేక్ ఇట్ పక్క కేవలం శ్రవణం కాకుండా ఈ అనుభూతి మనకు కలగాలి గనక అనుభూతి కోసం ధ్యానం స్టార్ట్ చేస్తున్నాం దీనివల్ల చిత్తశుద్ది చిత్త నైశ్వర్యం అన్నీ వస్తాయి గురువు చెబుతాడు అర్థమైపోతుంది ఓకే అందువల్ల ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం అని ఒక విగ్రహారాధన సాకారోపాసన ప్రతిమోపాసన చూచాం కాబట్టి ఫోటో పెట్టుకొని మనం ధ్యానం చేయచ్చు విగ్రహాన్ని పెట్టుకొని ధ్యానం చేయొచ్చు చెట్టు మీద చేయచ్చు పుట్ట మీద ఏదో రూపం ఎందుకో తెలుసా ఈ ప్రపంచమంతా నామరూపాలే రెండవది లేనేలేదు మన మనసులో ఉన్నవన్నీ నామరూపాలే ఇదొక తమాషా అందువల్ల ఓంకారం వండర్ఫుల్ అమేజింగ్ ఓకందదు ఎందుకో తెలుసా ఏ రూపాన్నైనా మీరు మనసులోకి తెచ్చుకోండి దానికి పేరు ఉంటుంది ఏ పేరును నేను బలికినా దాని రూపం ఉంటుంది ఇప్పుడు నేను ఆటో అన్నాను అనుకోండి మీరు ఆటో రిక్షాను ఊహించకుండా ఉండే చూద్దాం ఇంపాసిబుల్ ఒక మామిడి పుండు అన్నాం అనుకోండి ఊహించకుండా ఉండే చూద్దాం ఎట్లా ఉంటుంది మామిడి పుండు రూపాన్ని ఊహించకుండా నా శబ్దాన్ని మీరు గ్రహించండి ఇంపాసిబుల్ ఎందుకో తెలుసా నామానికి రూపానికి అన్యోన్యాసత్వం రూపం ఉన్న చోట నామం ఉంటుంది ఉంటే రూపం ఉంటుంది కాబట్టి నామరూపాలతోనే ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచమే మన అనుభవానికి అంది ఇంతవరకు కాబట్టి మన మనసులో ఏదో లేదు నామరూపాలు తప్ప కనుక నామరూపాలతో మనసు నిండిపోయింది కనుక దీన్ని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో నామరూపాల్ని ఉపాసించే మార్గంలోనే దీన్ని శుద్ది చేసుకుంటూ ముందుకు పోవాలి అంతేగాని ఒకేసారి బ్రహ్మములు ధ్యానించమంటే అయ్యే పని కాదు ఎందుకని మనసులో నామరూపాలే ఉన్నాయి గనక ఏ నామం అది పరమేశ్వరుని నామంగా ఏ రూపం కనిపించినా అది పరమేశ్వరుని రూపంగా కాబట్టి ఈ నామరూపాలతోనే ప్రపంచం ఉంది గనక నామరూపాల ప్రపంచమే మనసులో ఉంది గనక ఈ నామరూపల్ని పరమేశ్వర స్వరూపంగా భావించడం ఏదైతే ఉందో ఎందుకని ఆయన కారణం కార్యం గనక అది తమాషా కనుక వస్తువులు చూడడం కాకుండా వస్తువులు ఉండేటువంటి మూలతత్వాన్ని చూడ్డం సూత్రాత్మని చూడ్డం ఇది మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో నామరూపాన్ని ఉపాసించే మార్గంలోనే మనసును శుద్ధి చేయాల్సిన అవసరం కనుక ఇది ఉపాసనలో ధ్యానంలో యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ మనకు కనుక సాకార ఉపాసన చేశామనుకోండి అన్ని రూపాలు పరమేశ్వరుడి అని ఓకే ఏ రూపమైనా పరమేశ్వరుని అన్యం కాదని ఒక రూపాన్ని అండర్స్టాండ్ ఒక రూపాన్ని ఒక వస్తువుని పరమేశ్వరిని ఒక స్వరూపంగా భావించడం ఏమిటో అది ప్రతిమోపాసన సాకారోపాసన విగ్రహారాధన ఒక శబ్దాన్ని లేదా ఒక నామాన్ని పరమేశ్వరిని స్వరూపంగా భావించడం ఏమిటో అది ప్రతీకోపాసన లేదా నాదోపాసన శబ్ద బ్రహ్మోపాసన ఇప్పుడు కాబట్టి శబ్దం ఏ శబ్దం అయితే ఉందో ఇదే పరమేశ్వరుని శబ్దం ఆయనకి ఒక పేరు చూడండి తమాష ఏ పేరు పెడతాం భగవంతుడు చెప్పండి ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ పరమేశ్వరుడు రూపాలే అన్నప్పుడు నామాలన్నీ ఎవరి పరమేశ్వరుడే కదా ఇప్పుడు కుండ అన్నాం ఆ కుండను వదలపాకండి అది చివరి వరకు వస్తుంది మనకి నాకెందుకో కొండ అంటే బలే ఇష్టం మీకు ఇంతకుముందు కూడా చెప్పే మీరు ఊరికే నాకు ఏదైనా ఊతపదం అనుకుంటారేమో నేను ఐ లైక్ ఇట్ ఐ లవ్ ఇట్ ఎందుకంటే కూడా చివరికి వచ్చేది కూడా అది ఒక్కటే ఎవరు అది నా ఇష్టానికి కారణం ఉన్నప్పుడేమో మంచినీడి తాగడానికి అదే జలం అన్నం కాబట్టి తిండికి ఉపయోగపడుతుంది పాత్ర కొన్నింటి పాత్ర లేదు ఇంకా రాబోయే రోజుల్లో స్టీల్ పాత్రలు ఎత్తుకొని పోతారు ఎందుకంటే కొండలు దొరికేటట్టు లేదు ఏదైనా పాత్ర ముఖ్యం పాత్రధారులు కనుక పాత్రలు వస్తాయి కూడా అంతే ఎందుకంటే ఆ రోజుల్లో అది ఉండింది కొండ ఒకటి ఉండింది కంప్యూటర్ లేదు ఏమి లేదు దాన్ని బేస్ చేసుకుని ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే ఆ రోజు మహాత్ములు అనూఖ్యమైన విషయం ఒక రజ్జు ఒక సర్పము ఒక తాడు ఒక పాము ఒక కొండ ఇది వ్యవహారం ఇంకా వాటిని బట్టే చేయాల్సిన పని అంతా చేసేసారు ఈ రోజు ఉన్నవన్నీ వాళ్ళకి దొరికింటే ఎట్లా ఉండేది మనకు దొరికే ఇట్లా ఉండదు సార్ కాబట్టి ఆ కుండను చూసినప్పుడు ఇది కుండ అన్నాం అనుకోండి వస్తువు ఏంటి మృతిక మృతికెచ్చేవ సత్యం అది కూజ అన్నాం అనుకోండి ఇప్పుడు మృతికి ఏమిటంటే అన్ని పేర్లు మృతికే ఎందుకంటే మృతికి ముందు ఉంటది అది తమాష కుండ అన్నాం అనుకోండి కుండ ఏదైనా కావచ్చు సువర్ణ కలుషం కావచ్చు అప్పుడు స్వర్ణ కుంభ నో నోనో మృత్ కుంభ అందువల్ల కుండకు ముందు మట్టి వచ్చి జారుతుంది ఎం కుండీ మీరు తెస్తారట కదా ఏ కుండస్తారు మట్టి కొండేస్తా అది మట్టి కూజా మట్టి పెడతా మట్టి ముందుంటది ఎందుకని దాంట్లో నుంచి ఇది వచ్చింది కాబట్టి మట్టి అడిగితే మనం ఆ కూజా ఎవరంటే ఆ కూజా పేరేంటి అంటే నా పేరేనండి ఆహా నీ పేరు మట్టి కదా ఆ మట్టి నా పేరే మరి కూజా కూజా కూడా నేనే నీ మట్టి నేనే నేనే కదా కూజాలో ఉండేది ఇంకోరుండ కుండ కూడా నేనే మనకు పిల్లవాడికి ఓ పేరు పెడతాం ఆ తర్వాత వాడిని రకరకాలుగా పిలుస్తాం డుంపు గంపు జంపులు వాడిని వాడిని అడిగితే రేపు ఎవరైనా ఇదంత అంటే నేనే సార్ వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చిన పిలుచుకున్నారు నేనే లేరు మా ఇంటి ఒకనే ఒక పిల్లవాడిని వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎట్లా కావాలని అట్లా నేను పుట్టుగా పుట్టి అనరు పొడిగా వేయడం కూడా ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళు ఏమంటే అది పలికాను నేను ఓకే అర్థవుతుంది ఇప్పుడు ఈ రూపాలన్నీ పరమేశ్వరుడు వేయనప్పుడు ఈ నామాలన్నీ కూడా పరమేశ్వరుడే గనక పరమేశ్వరుడు ఏ నామంతో పిలవాలి స్వామీజీ ఏ నామంతో పిలిచినా పర్వాలేదు కొబ్బరి బోణం అని పిలవంటారా పిలవచ్చు అరటి పండులా అది వచ్చి కూచుడు నా పేరు ఎందుకు కాబట్టి ఏ పేరుతో పిలిచినా మరొక పేరు కాకుండా ఉంది కనుక అండర్స్టాండ్ ఎందుకని నామరూపాలతో ఉండే ప్రపంచం కనుక ఒక పేరుతో మనం పిలిచామంటే ఆ పేరు ఆ వస్తువుకు సంబంధించిందే అప్పుడు ఆ వస్తువుని ధ్యానించిన వాళ్ళం అవుతామే కాని సర్వభూతాత్మని ధ్యానించిన వాళ్ళం కాలేం కాబట్టి అన్ని పేర్లు ఇంక్లూడ్ కావాలి అన్ని రూపాలు ఇంక్లూడ్ కావాలి అమేజింగ్ అటువంటి పదం ఏదన్నా ఉంటే దొరికితే బాగుండు అర్థమైందే ఈ పేర్లే కాకుండా ఒక కొబ్బరి బొండమని ఒక అరిటి లేకపోతే రోజా లేకపోతే వాచ్ ఇట్లా ఎన్ని పీల్చేది భగవంతుడిని ఎన్ని పిలిచినా ఇది అనేటప్పటికి అదిగా ఉంటుందే గాని అన్ని అయ్యేందుకు అవకాశం లేదు కనుక అన్ని అయ్యేటువంటి పేరు ఒకటి పెట్టాలి అని అభిప్రాయపడి ఓ భగవంతుడికి ఓం అనేది పేరు ఇప్పుడు ఏంటో తెలుసు అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కనుక ఏ పేరుతో భగవంతుని పిలిస్తే బాగుండు అని అనుకున్నప్పుడు తస్య వాచక ప్రణవహ ప్రణవార ఇది వాచకం అంటే ఆయనకి పేరు మరి వాచ్యం ఎవరు భగవంతుడు తస్య వాచక ప్రణవహ భగవంతుడు వాచ్యం ప్రణవం వాచకం వాచ్య వాచకయో అభేద వానికి వాచకానికి తేడా లేదు స్వామిజీ మీ పేరేంటండి సుందర చైతన్యానంద అది నేనే నేనెవరు సుందర చైతన్యానంద సుందర చైతన్యానంద ఎవరు నేను అది నా పేరే నాకన్నా వేరైంది కాదు నా పేరు నేను రెండు కాదు అండర్స్టాండ్ కాబట్టి వాచ్యవాచకయోహో అటు వాచ్యానికి భగవంతుడికి ఆయన పేరు ప్రణవహోరం ఏదైతే ఉందో దీనికి దానికి భేదం లేదు అభేదహ వాచ్యవాచకయోహో అభేదహ దానికి దీనికి భేదం లేదు కాబట్టి భేదం లేదు గనక దాన్ని పట్టుకుని మనం ముందుకు పోవచ్చు కాబట్టి ఒకే ఒక క్షణంతో పరమేశ్వరుని పిలవడం తమార్చుండి ప్రణవహ సర్వవేదేశు సర్వేదేశు ప్రణవహ ప్రణవ సర్వవేదేశు ఎక్కడ విభూతులు చెప్తూ తన విభూతుల్ని అర్జునలో నేను ఓంకారం అంటే ఏంటి దాని అర్థం వేదాలలో ఉండే జ్ఞానం అంత వేద సారమంతా ఓంకారం ఎందుక తెలుసా ఏ రూపాన్ని ఒక శబ్దంతో పిలవాలి అన్ని శబ్దాలు ఓంకారంలో ఉన్నాయి అది తమ మీరు ఏదైనా విలువండి ఇప్పుడు అరటి పండు అన్నాం అనుకోండి కొబ్బరి పండామన్నాం అనుకోండి ఎందుకంటే చెప్పాను మేము అవే రిపీట్ చేస్తాం ఓ రోజా పోన్నాం అనుకోండి ఒక వాచ్ అన్నాం అనుకోండి ఏది అనినా ఎక్కడి నుంచి అంటాము ముక్కుతో పాడలేము ముక్కుతో పాట పాడేవాళ్ళు ఉండరు కానీ ముక్కుతో మాట్లాడేవాళ్ళు లేరు ఆ ముక్కుతో పాట పాడేవాళ్ళు కూడా నువ్వు నోటితో పాడే పాటలోనే ముక్కును కలపాలి అంతే తప్ప కేవలం ముక్కుతో అని పాడలేరు నోటితోనే జరిగేది ఏదైనా శబ్దం ఓకే నోటితోనే నోటితో మీరు ఏ అక్షరం బలికినా ఏదైనా బలకండి మీరు ఏది బలికినా ఈ ఓంకారంలో ఉంటది అందుకని దాన్ని తీసుకున్నారు అది తమాష ఎట్లుంటాయి స్వామిజీ అన్ని అక్షరాలు అన్ని దీంట్లో ఎట్లుంటాయి అది ఏకాక్షరం బ్రహ్మ తమాషాడు ఏకాక్షరం ఓమికాక్షరం బ్రహ్మ ఎనిమిదవ అధ్యాయం తర్వాత చెప్తాం కాబట్టి ఏకాక్షరం కదా ఒకే అక్షరం కదా ఓం ఒకే అక్షరం తమాషాదే ఒకే అక్షరం కానీ అన్ని దాంట్లోనే ఉన్నాయి ఎందుకో తెలుసా నువ్వు ఏ పదం అన్నా పలుకు ఏ అక్షరం అన్న బలుకు అక్షరాలు మనం పలికేటప్పుడు శబ్దాలు వచ్చేటప్పుడు మూడు విధాలుగా వస్తాయి ఒకటి పలికేటప్పుడు నోరు తెరుస్తాం నోరు తెరవకుండా పలకనేం కొన్ని ఆ కా నోరు తెరవాలి సరేనా కొన్ని నోట్లో నుంచి గాలి బయటికి ఓదాలి కొన్ని అక్షరాలు పలికేటప్పుడు రెండు పెదవులు ముయ్యాలి మొదట నోరు తెరిచిన ఆ అని నోరు తెరిచిన అమ్మా అన్నామనుకోండి ఆన్నప్పుడు నోరు తెరవాలి ఉమ్మ అంటే రెండు పెదవులు కదలాలి అమ్మా అమ్మ సరేనా ఇంకా ఏమన్నా ఉన్నాయో మీరు ఆలోచించకండి నా వరకు అయితే నాకు ఇంతే ఉండేది కొన్ని నోరు తెరిచి పలికేటువంటి అక్షరాలు కొన్ని నోట్ల నుంచి గాలి బయటకు వదేటువంటి అక్షరాలు కొన్ని రెండు పెదవులు కదిలే అక్షరాలు కలిపే అక్షరాలు కలిసిపోతాయి అక్షరం పలికినప్పుడు కనుక నోరు తెరిచి పలికేటువంటి దానికి ఆ నోట్ల నుంచి గాలి ఓదడం ఊ రెండు పెదవులు కదలడం మా ఆ ఊ మా ఊ పదానికి డెరైవేషన్ అవధాతు అని ఎప్పుడైతే అన్నాడో అవతి అవతి అంటే రక్ష అంటే అదే అర్థం అవధాతు కనుక అవు అంటే రక్ష అవతి అవతి అంటే రక్షతి కాబట్టి ఏదైతే మనల్ని రక్షిస్తుందో అది ఓంకారం మనల్ని రక్షించేది ఎవరు పరమేశ్వరుడు కాదు ఆయన నామే కనుక ఇది కూడా రక్షిస్తుంది అసలు ధాతు కూడా అదే అవధాతు అవంటే అవతి అవతి అంటే రక్షతీ కాబట్టి మనల్ని రక్షించేటువంటిది తహ ప్రణవహ కాబట్టి భగవంతుడు భగవన్ నామం రెండు వేలయ్యేందుకు అవకాశం లేదు కనుక సర్వవేదేశు ఓంకార ప్రణవహ సర్వవేదేశు ఓకే కాబట్టి ఈ ఓంకారం ఓం ఓం ఓం ఓం అని ఏదైతే ఉందో తప తదర్ధ భావనాత్ దాన్ని జపం చేయడం ఓ ఇది జపం రిపిటేషన్ ఎట్లాగూ తప తదర్థభావనాత్ పతంజలి మహర్షి యోగ దర్శనం దాని అర్థం తెలిసి ఉండాలి లేకపోతే ఓ మనచ్చు డామ్ మనొచ్చు ఏంటి దాని అర్థం అర్థం కూడా తెలిసి ఉండాలి ఓమనేటి దానికి అర్థం కూడా తెలిసి ఉండాలి ఆ అర్థం ఏదైతే ఉందో ఉపనిషత్తులు అమోఘమైన విషయాల్ని బోధించిన మొన్న మీకు నేను ఒక విషయం చెప్పాను అన్ని ఉపనిషత్తుల్లో చాలా అమోఘమైన అద్భుతమైన ఉపనిషత్తు దశ ఉపనిషత్తుల్లో ఉపనిషత్తు ఆ మండుక్యోపనిషత్తుల కేవలం పన్నెండు మంత్రాలే ఉన్నాయి వాటి మీద గౌడ పదాచారులు రెండు కారికలు రాస్తే వాటి మీద శంకర వాటి మీద భాష్యం వస్తూ ఉందని అద్భుతమైన ఉపనిషత్తు ఓన్లీ టూ టాపిక్స్ దాంట్లో మొదటిది ఓంకారం రెండోది అవస్థాత్రయం సంక్షిప్తంగా సారభూతంగా మీకు ఇప్పుడు అందుతూ ఉన్నదా ఈ క్షణం నుండి మాండుక్యోపనిషత్తు అనే నా ఉద్దేశం ఇది మైనరుపనిషత్తు అంట అంటే దశోపనిషత్తులు లేని వాటి మైనర్ ఉపనిషత్తు అంటారు ఆ దశోపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఈశా కేన కఠా ప్రశ్న ముండక మాండుక్య ఐతెరియ తైతరియ బృహదారణ చాందోక్య ఇవి దశోపనిషత్తులు అవి కాకుండా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి అద్భుతమైన ఉపనిషత్తులు అందులో ఇదొకటి దశోపనిషత్తులు కాకపోయినా నృసింహ తాపిణ ఉపనిషత్తు అని ఉంది దానికి శంకర భాష్యమే ఉంది కనుక అమోఘమైన ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి వాటిలో కైవల్య ఉపనిషత్తు ఒకటి ఇక్కడ మాండుక్యం యొక్క సారమంతా మాండుక్య రసాయనం అందుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది ఓంకారం దాంట్లో ఉండేది రెండే ఓంకారము అవస్థాత్రయము ఆ రెండు డిస్కస్ చేస్తాడు ఎందుకు తెలుసా ఓంకారంలో ఉన్నది అవస్థాత్రయమే అండర్స్టాండ్ ఏమిటో తెలుసా అవస్థాత్రయం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థ అకారం ఆ ఏది రిప్రజెంట్ చేస్తుందో తెలుసు ఆకారం జాగ్రత్త అవస్థ ఉకారం స్వప్నావస్థ డ్రీం వరల్డ్ తర్వాత గాఢ నిద్ర ఏదైతే ఉందో సౌండ్ స్లీప్ అది సుషుప్తి అవస్థ అది మకారం కనుక అకార ఉకార మకారాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అందువల్ల జాగ్రత్త అవస్థలో ఉండేవాడు విశ్వాన్ని తెలుసుకుంటాడు గనక వాడి పేరు వైశ్వనరుడు లోపల స్వప్నాన్ని చూసేవాడు ఏ వెలుతురు లేకుండా తన తేజస్సుతోనే చూస్తాడు గనక ఖైజస్సుడు ఎవరు ఈ వ్యక్తే ఈ జీవుడే అదే విలీనమైపోయిన తర్వాత సమస్తం మనసంతా విలీనమైపోయిన తర్వాత గాఢ నిద్రలో ఏది తెలియకుండా ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాజ్ఞుడు ఎందుకని ఏమీ తెలియకపోయినా ప్రజ్ఞ తెలియలేదనే ప్రజ్ఞ అక్కడ ఉంది కనుక ప్రాజ్ఞుడు విశ్వ తైజస ప్రాజ్ఞులు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి మనం లేచామనుకోండి పుట్టుకైతే మనం నిద్రపోయామనుకోండి లయం లయం ఆ అంటూ స్టార్ట్ అయితే ఓంకారంలో అది ఎక్కడ ఉంది మా లయం బట్టి ఈ జాగ్రత్త స్వప్నాలు వెళ్లి సుషుప్తిలో గాఢ నిద్రలో లయించిపోతున్నాయి మళ్ళీ అక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉన్నాయి ఓకే అక్కడి నుంచి వచ్చి అక్కడ లయించిపోయింది అక్కడ తానుగానే ఉంది అదే చైతన్యం మళ్లీ మనం మేలుకున్న తర్వాత స్వపితి ప్రబుద్ధ నిద్రపోయి మళ్లీ మేలుకున్న తర్వాత ఈ ప్రపంచమంతా కూడాను ఇదే జ్ఞానం వ్యాపించి ఉంది అందువల్ల అక్షరం అశ్నతే ఇతి అక్షరం ఇక్కడ ఎందుకో తెలుసా అశ్వతి అంటే వ్యాపించి ఉండడం అని అర్థం కాబట్టి ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అంటే జ్ఞాన మార్గంలో పోయేటువంటి వాడు సత్యాన్ని దర్శించినటువంటి వాడు చివరి దశలో ప్రాణ ప్రయాణ సమయే భగవద్గీత అక్షరపర బ్రహ్మం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ తమ ఏకాక్షరం బ్రహ్మ దాన్ని స్మరిస్తూ మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అన్నాడు కృష్ణ పరమాత్మ కాబట్టి చివరికి దాన్ని స్మరించడం అంటే ఏమిటి ఉన్నదంతా ఓంకారమే గనక ఓంకారమే తను అనేటువంటి భావన మమాత్మ సర్వభూతాత్మ అహం బ్రహ్మాస్మి అది ఓంకారం అనుభవానికి అందింది అంటే ఓంకారములా అంతా ఉంది గనక కాబట్టి ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ఏకాక్షరం అంటే ఒకే అక్షరం ఓంకారం అని ఒక అర్థం ఏకా అక్షరం అది ఏకం అద్వితీయం అక్షరం నశించినటువంటిది ఏకాక్షరం బ్రహ్మ ఏకాక్షరం బ్రహ్మ కాబట్టి ఈ ఓంకారం ఏదైతే ఉందో దీని యొక్క అర్ధ భావనాత్ తర్ధ భావనాత్ దాన్ని జపిస్తూ ఉన్నాం ఓంకారంగా ఓం ఓం ఓం అంటూ ఉన్నాం దాని అర్ధ భావన చూస్తాం రేపటి నుంచి ఏమిటా అర్ధ భావన ఇక మనం ఈ కైవల్యోపనిషత్తు మన కంకులుడేంత వరకు ఇదే రన్ అవుతా ఉంటది ఓంకారం దాని అర్ధ భావన ఏమిటి అసలు ఈ ఓంకారం అంటే ఏంటి జాగ్రత్తలో స్వప్నములు సుషుప్తిలో ఏ విధంగా ఇది పర్యాప్తం అయ్యింది ఇదంతా కూడా మనకు దానివల్ల తెలుస్తుంది ఇది అర్ధ భావనత్ కనుక ఓంకారం ఏదైతే ఉందో ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ ఏకాక్షరం బ్రహ్మ ఏదైతే ఉందో దాంట్లో మనం లయిస్తూ ఉంది రూపము ద్వారా వెళ్ళి లయించచ్చు ప్లీజ్ శబ్దము ద్వారా వెళ్ళి లయించచ్చు అది రూపోసన సాకారోపాసన ఇది శబ్దోపాసన నాద బ్రహ్మోపాసన ఎందుకని తెలుసా ఏ శబ్దమైనా అక్కడి నుంచే కదులుతుంది అది అందువల్ల అక్షరాణం అకారోస్మి ఇచ్చింటా అక్షరాణం ఆకారోస్మి అర్జున అక్షరాల్లో నేను ఆకారం అన్నాడు ఎందుకని తెలుసా స్టార్టింగ్ పాయింట్ అల్ఫాబెట్ లా మొదటిది ఆ నువ్వు ఏ భాష కన్నా బా ఇంగ్లీష్ బో ఏ అనేది సౌండ్ ఇట్ ప్రొడ్యూసర్ ఇస్ డిఫరెంట్ ద నేమ్ ఆఫ్ ద లెటర్ ఇస్ ఏ బట్ దౌండ్ ఇట్ ప్రొడ్యూసర్స్ ఈ ఫోన్ అందువల్ల ఆ అక్షరం అని ఏదైతే పలుకుతూ ఉందో అక్షరాణం అకారా అస్మి కాబట్టి అక్షరాల్లో అకారం నేను కాబట్టి ఏకాక్షరం బ్రహ్మ కాబట్టి అశ్వినితే మొదట నేనే అశ్వతే ఇది అక్షరం మొదటేమో నేనే ఆ తరువాత ఎన్ని అక్షరాలు మీరు బరికిన అక్షర వరకు ఉండేటువంటి యాభై అక్షరాల్లో ఏ అక్షరంలో కూడాను ఆ లేకుండా పలకలేరు అది ఒక తమాష అన్నిట్లో కలిసి ఉంటుంది ఒక సౌండ్ అట్లాంటిది ఇప్పుడు క అన్నాం అనుకోండి క ఆగాకపోలే ఆ పలుకుతుంది ఏదైనా పలకండి మీరు ఆ ఉంటుంది కనుక ఆ మొదట్లో ఉండి తర్వాత వచ్చేటువంటి యాభై రెండు కూడాను ఈ ఆ ఏ విధంగా అయితే వ్యాపించి ఉందో అట్లాగే పరబ్రహ్మ స్వరూపం మొదట్లో ఉండి ఏకం సత్ బహుదావదంతి సదైవ సౌమ్య ఇదగ్ర ఆశీతి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఆ అక్షరం ఏదైతే ఉందో అది సమస్తంలో వ్యాపించింది మళ్ళీ ఎందుకని ఆ ఉన్నదంతా అదే గనక కారణం గనక కార్యంలో ఉన్నదంతా కూడా కారణం అదే గనక ఏనా సర్వమిశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం మీకు ఎక్కడ కాన్ఫ్లిక్టే లేదు వెరీ క్లియర్ అందువల్ల అక్షర నామకారోస్మి ఆకారం నేనే అట్లాగే ఓంకారంలో ఆకారం నేనే అయ్యున్న ఆ ఆరంభం లయం యం కాబట్టి ఏ రూపాన్ని నువ్వు అందుకని ఇది విగ్రహం అనవచ్చు వాళ్ళు అది విగ్రహమా విగ్రహం అయితే అంత మూర్ఖులమా మేము దాన్ని పూజించడానికి నీకు మాత్రం విగ్రహమే ఎందుకని ఆ మాత్రం అనుగ్రహం నీ మీద లేదు కదా పో నీకెందుకు విగ్రహం తెలుసు భగవద్ అనుగ్రహం నీ మీద లేదు కనుక అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించు సార్ మత ద్వేషాలతో ఆగ్రహం సార్ అనుగ్రహాన్ని పొందండి సార్ అనుగ్రహాన్ని పొందితే ఆ రూపం పరమేశ్వరుడి స్వరూపంగా నీకు ఎట్లా అర్థమవుతుందో నీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆ తూచినప్పుడు ఆ రూపాన్ని కాదు నేను చూస్తూ ఉండేది ఆ రూపం ఎవరిదో కాదు కృష్ణుడిది ఆ రూపం చూస్తే ఎవరికి జ్ఞాపకం వస్తారు మీకు నేను జ్ఞాపకం వస్తాను అది ఎవరిదో కాదు అది కృష్ణుడిది కృష్ణ రామా అంటే ఎవరిదా నామం మన పక్క నుండి రామారావా ఆయన ఎందుకు పిలుస్తాం ఆయన భార్య బిరదు ఆయన్ని మనం ఎందుకు పిలుస్తాం కనుక రామ అంటే రాముడే కృష్ణ అంటే కృష్ణుడే ఆ నామం ఎవరితో కాదు భగవంతుడిది ఎంతో కారణంగా వస్తుంది సదాచారం అర్థమవుతుంది సంప్రదాయం ఇదంతా కనుక ఆ నామం నాకు ఎవరిని జ్ఞాపకం చేస్తుంది భగవంతుడి జ్ఞాపకం చేస్తుంది నిమిత్త కారణమైనటువంటి భగవంతుడిని జ్ఞాన స్వరూపం అయినటువంటి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఏ రూపమైనా వెళ్ళి అక్కడ పడిపోతుంది ఏ నామైనా వీళ్ళు అక్కడ పడిపోతుంది ఉన్నది నామరూపాలే కాబట్టి నామరూపాలనేటువంటివి ఒక ఫ్లైట్ ఎక్కి పైకి గిరినట్టుగా ఆ నామం పట్టుకుని పరమేశ్వరుడు దగ్గర పోవడం ఆ రూపాన్ని పట్టుకుని పరమేశ్వరుడు దగ్గర పోవడం ఆ రూపాన్ని పట్టుకుని పోవడం సాకారోపాసన నామాన్ని పట్టుకుని పోవడం శబ్ద బ్రహ్మోపాసన అందువల్ల దేవాలయాల గంట కొట్టేది ఓ ఆ గంట ఆపిన తర్వాత కూడా మనకి వినపడుతున్నది ఓ అంటుండదు కాబట్టి ప్రతి చోట గంట కొట్టమన్నారు కానీ ఇంకేదో తప్పిటికి పెట్టు కొట్టమని చెప్పాలి ఎందుకంటే గంట ఎందుకు పెట్టాడు ఘంటానాదం ఆ ఘంటానాదంలో మనకు వినిపిస్తుంది ఓ లయించాలంటే ఓ శబ్దము లేదా రూపం అందువల్ల పిల్లలు చూడండి చిన్నపిల్లలు ఊయల్లో వేసిన తర్వాత రూపంతో నామంతోనే వాళ్ళని నిద్రపోయి లేకపోతే లయం రాదు వాడిని ఎంత ఊపినా మనకేమో టిఫిన్ చేయాలని ఉంటది పిల్లవాడిని నిద్రపోతే టిఫిన్ చేస్తామని వాళ్ళని వెళ్ళామంటే వాడు కూయ్యి అంటాడు అందుకని వాడు నిద్రపుచ్చాలా నిద్రపుచ్చి వాడు నిద్రపోడు అందువల్ల రెండే ఒకటి రూపం రెండోది శబ్దం రూపం ఏంటి తెలుసా చిలక పందిరి అది ఎంత అది కట్టేసిన తర్వాత అది తిరుగుతుండదు నిరుగుతుంటది చిలక పంది ఈ పిల్లవాడు చూస్తూ ఉంటాడు అట్లా వాడికి ఏం తెలీదు చిన్న పిల్లవాడు అలా చూస్తూ ఉంటాడు రూపం అక్కడే సగం లయం వాడికి అలా చూస్తూ ఉంటే లయం వస్తుంటుంది ఈ లోపల మనం జో అచ్యుతానంద జో జో ముకుంద లాలిపాట ఈ లోపల వాడు నిద్రపోతాడు నిద్రపోతే మనం ఇడ్లీ దగ్గర ఉంటాం అర్థమవుతుందే అందుకని రూపంలో నుంచి నామంలో నుంచి పిల్లవాడు కూడా లయమైపోతున్నాడు కనుక రూపము నామము ఈ రెండిట్లో ప్లీజ్ నామంతోనే విశిష్టత రూపం కంటే కూడా ప్రారంభ దిశలో రూపం గాని సాకారోపాసన విగ్రహారాధన సాకారోపాసన రాను రాను రాను శబ్దోపాసన అందువల్ల సన్యాసులకు ఎక్కువగా ప్రణవోపాసన చెప్తారు గురువు సన్యాసం ఇచ్చేటప్పుడు చెబుతాడు అయ్యా నువ్వు ప్రణవం వంకారని ధ్యానం చేస్తూ పో తద్ అర్థ భావనత్ దాన్ని జపం చేస్తూ పో అదే సేమ్ టైం దాని అర్థం తెలుసుకుంటూ పో అర్థం కనుక తెలిసిందే ఈ విశ్వం ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ స్వప్నం ఏదైతే ఉందో స్వప్నావస్థ సుశక్తి ఏదైతే ఉందో ఈ మూడిట్లో పరివ్యాప్తం అయ్యున్న చైతన్యం నేనే నేనే నేను మేలుకోక ముందు నేనే ఉన్నాను మనసు లేదు మేలుకున్న తర్వాత మనసు వచ్చింది మనసుతో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను ప్రపంచంతో మనసు మనసు ద్వారా ప్రపంచాన్ని చూస్తూ ఉండినా ఆ మనసుకు ఆధారంగా నేనే ఉన్నాను చైతన్యం చైతన్యం లేకపోతే మనసు పనిచేయలేదు ఆ తర్వాత స్వప్నంలో మనసు చూడ్డానికి లైట్ వేసింది నేనే నా చైతన్యం నుంచి చూస్తూ ఉంది కాబట్టి ఈ ప్రపంచం ఉన్నప్పుడు నేనున్నాను ప్రపంచం రాకముందు నేనున్నాను ప్రపంచం పోయిన తర్వాత నేనుంటాను అది స ఏవ సర్వం స ఆత్మ ఏవ సర్వం యద్భూతం సనాతనం ఇది ఇది కనెక్షన్ కాబట్టి శబ్దం ఏదైతే ఉందో రూపంతో దూచినప్పుడు రూపం అనిత్యంగా ఉంటుంది శబ్దం అనిత్యంగా ఉంటది శబ్దం ద్వారా వస్తువు దొరుకుతుంది ఓం అది తదర్థ భావన దీని యొక్క అర్థమేమిటో తెలిసి గనక భావన చేశామనుకోండి పరమేశ్వరుడే కనపడతాడు చూస్తాం ఇప్పుడు రెండు రోజుల్లో ఓం అంటే ఏమిటో మనం చూస్తాం ఓం చూసిన తర్వాత ఓం అని ఎవరన్నా అన్నారు పరమేశ్వరుడే అని అర్థం ఓం శాంతి స్వరూప్ అంతేనా ఓం శాంతి కాదు ఓం అనేది శాంతి స్వరూప్ అర్థం ఇది భోజనం శాస్త్రం తెలియకపోవడం వల్ల అందరూ ఇట్లా పంచారు ఇప్పుడు ఇటు తినేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఓమే శాంతిస్వరూపం పరమేశ్వరుడు ఆయనకన్నా అందంగా రెండోది ఉండేందుకు అవకాశం లేదు ఓం కనుక ఏదైనా ఎట్లా లబ్జ్యం ఇప్పుడు చూడండి తమాషా శబ్దంతో ఎట్లా వస్తుంది అంటే స్వామి ఓం అంటే అదే తపహ తద్ అర్థ భావనాత్ దాన్ని గనక ఆ కనుక మనం భావించగలిగితే పరమేశ్వరుడు దొరుకుతాడు ఇంకంతే ఇంకేం లేదు ఎందుకని దాని అర్థమేది జ్ఞాన రూపంలో ఉన్నాడు కనుక అన్న తర్వాత కాఫీ వస్తుందా లేదు అంటే ఒకవేళ గెట్టకపోతే పౌలరాలు చెప్పొచ్చు నేను అంతవరకు వెళ్ళడం అది నాకు అర్థం కాని పంచం నేను మామూలుగా కామన్ పాలెన్స్ లో అర్థం అయ్యే ఇంట్లో అడుగుతాను కాఫీ తీసుకోవాలంటే కాఫీ తెస్తారా చాయ్ తీసుకోవాలంటే చాయ్ తీసుకొని వస్తారా ను ఎందుకు చెప్పేది ఇప్పుడు కాఫీ తీసుకోనరా శబ్దమే కదా కాఫీ తీసుకోనరా శబ్దం కాఫీ వస్తుందని ఓ శబ్దం సార్ బ్రహ్మం కాఫీలాగా ఎందుకంటే తదర్ధ భావన తదర్ధ భావనాత్ కాబట్టి రూపం ఏదైతే ఉందో అది అనిత్యంగా ఉంటది శబ్దం నిత్యం రూపంతో పోల్చినప్పుడు కంపారిటివ్లీ ఓకే కారణం ఏంటో తెలుసా ఈరోజు రూపం ఉంటుంది పోతుంది అందువల్ల దాన నిమిత్త కీర్తి యశోనిమిత్త కీర్తి ఇవన్నీ కూడా ఉన్నాయి కాదు ఇప్పుడు గతంలో ఎవరిని గురించి అయితే మనం అనుకుంటూ ఉన్నాము వాళ్ళ దేహాలు లేవు అవకాశం వస్తే చాలు శంకర నేను ఏడి శంకరా ఏడి లేకుండా ఉండేది ఎక్కడా అర్థం చేసుకుంటే కనుక ఆ రూపం ఇప్పుడు మన దగ్గర లేకపోయినా ఆ నామం మన దగ్గర ఉంది అది కీర్తి కాబట్టి మనిషి రూపంతో కొంతకాలమే ఉంటాడు ఈ ప్రపంచంలో కానీ కీర్తితో చాలా కాలం ఉంటాడు అట్లా చూసినప్పుడు రూపం అనిత్యం రూపం అనిత్యం నామం నిత్యం అది అందువల్ల శబ్దోపాసన శబ్ద బ్రహ్మోపాసన కాబట్టి ఏదైతే మనం ఇప్పుడు ఓంకారమే బ్రహ్మం చూడండి తమాషా ఓంకారమే బ్రహ్మం ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అన్న ఉద్దేశం ఏంటంటే ఏమో స్వామిజీ మరి అంతటా అని చెప్పేసి ఓం అంటే ఇదే బ్రహ్మమా ఆయుర్వేదంలో ఒకటి ఉంది తమష పదం ఆయుర్వై ఘృతం ఆయుర్వై అంటే మీ తెలుసు నెయ్యి అంటే నెయ్యి వల్ల ఆయుష్ పెరుగుతుంది అని పూర్వం ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని మనం నడష్టంతో కాబట్టి ఆయుర్వై ఘతం అంటే ఆ రోజు కష్టపడి పనిచేసేవాళ్ళు కనుక బాగా శ్రమ వాళ్ళు ఇప్పుడు మనలాగా ఏంది నేను బ్రహ్మస్వరూపం కదా నేనేది కష్టపడి కూర్చోలేదు అందువల్ల బ్రహ్మ కదలడం లేదు కదిలితే నడవలేదు నడిస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు కాబట్టి నడిపించే వాళ్ళు ఒకరుండాలి కూర్చోబెట్టేవాళ్ళు ఒకరుండాలి లేపేవాళ్ళు ఒకరుండాలి పడుకోబెట్టేవాళ్ళు ఒకరు ఉండాలి అది బ్రహ్మస్వరూపం అయిపోయింది ఇప్పుడు కానీ పూర్వం కష్టపడి పనిచేసేవాళ్ళు కనుక వాళ్ళు ఎంత నెయ్యి తీసుకుంటూ ఉండినా బుద్ధి కూడా బాగా వికసించేది కావలసిన అంతా ఖర్చు పెట్టేసేవాళ్ళు ఇప్పుడు కేవలం కన్జూమర్స్గా మిగలలేదు కదా వాళ్ళు వచ్చిన బాధ అది పూర్వం వాళ్ళంతా కూడా కష్టపడి శ్రమపడి పనిచేసేటువంటి వాళ్ళు ఇంత తేలిగ్గా లేదు జీవితం అందువల్ల ఘతం పప్పులో నెయ్యి పోస్తే నేనే చూసే చప్పుడు ఇప్పుడు అనుకుంటుంటే భయం వేస్తుంది దాన్ని పప్పులో నెయ్యి కలిపి తల చెట్లు పెట్టేవాళ్ళు పోయి మాకు కూడా చెప్పేవాడు మేము తాగేవాడు అది చిన్నపిల్ల రై తాగబై నువ్వు నీ గనక బాధ అయితే మంచి జ్ఞానం వస్తుంది అంటే అదే పనిగా గుడకొడే తాగేవాడు ఎందుకంటే జ్ఞానం మంచి బుద్ధిశాలీలు వస్తావు మా తాతయ్య చెప్పాడు బృహస్పతి కొండల కొండలు తాగే ఆయన చూశాడు ఏమో తెలియదు నాతో చెప్పేవాడు నీకేందంటే ఆ బృహస్పతి బుద్ధిశాలి అని చెప్పలేదా మాస్టరు అని చెప్పాడు చెప్పాడు అని బృహస్పతి అంటే ఎవరు కుండల కొండలు తాతాడు నువ్వు కొంత తాగుతాడు ఎందుకనంటే ఆయుర్వై ఘృతం తమస్సుతో ఆ ఘృతం వల్ల ఘృతం వల్ల అంటే నెయ్యి వల్ల ఆయుష్ పెరుగుతుంది అని ఆయుర్వేదంలో ఉంది ఆ మాట చెప్పకుండా ఆయుర్వై ఘృతం అర్థం ఏంటి తెలుసా నెయ్యే ఆయుష్ ఆయుర్వై ఘృతం ఏదైతే ఉందో నెయ్యి అదే ఆయుష్ అంటే ఎంత నెయ్యి తాగితే అంత ఆయుష్ అర్థం అది ఇంకే దు ఆయుర్వేదం అంతవరకే చెప్పాను నేను అదే బ్రహ్మ హత్య కాదు ఆయుర్వేదం ఓకే అట్లాగే ఇక్కడ కూడాను ఆయుర్వే ఘతం అన్నప్పుడు అయ్యా నెయ్యే ఆయుష్ అంటే నెయ్యి దాగితే ఆయుష్ పెరుగుతుంది అనేది దట్ ఈస్ ద మీనింగ్ ఇంప్లైడ్ ఇంప్లికేషన్ అది అట్లాగే ఇక్కడ కూడాను సస్య వాచక ప్రణవహ భగవంతుడికి ఓంకారం పేరు అని అంటే ఎప్పుడు నామకరణం జరిగింది ఎవరెవరు చేశారు ఇది కాదు దాని అర్థం ఓంకారం తప తద్ అర్థ భావనాత్ దాన్ని జపించడం ఏదైతే ఉందో అర్థంతో భావంతో మనం జపించడం వల్ల ఏమవుతుంది అని ఆలోచిస్తే పరమేశ్వరుణ్ణి మనం పొందుతాము ఇంకొకటి ఏమీ లేదు ఎందుకని ఆ ఓంకారం యొక్క భావం ఏదైతే ఉందో అర్ధ భావం ఏదైతే ఉందో అది కేవలం పరమేశ్వరుడే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ సో ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ ప్రణవ సర్వ వేదేశు కాబట్టి అన్ని వేదాల్లో ఏ సత్యం అయితే చెప్పబడి ఉందో అదంతా కూడాను ఈ ప్రణవంలోనే ఉంది గనక అకార ఉకార మకారాలు అకారమంటే మనకు జాగ్రత్త అవస్థ ఉకారమంటే స్వప్నావస్థ మకారము అంటే సుశుప్త అవస్థ ఈ మూడు అవస్థల్లో ఏ చైతన్యమైతే ఉందో ఆ చైతన్యము అకార ఉకార మకారాలుగా ఓంకారంగా తెలుస్తోంది ఆ ఓం అనేటువంటిది ఏదైతే ఉందో అదే మమాత్మకారమే మమాత్మ సర్వం ఓంకారయేవ మండక్య పరిషత్ సర్వం ఓంకారయేవా కాబట్టి దీనికి నాలుగు పాదాలు చతుర్థం మన్యంతే సత్మ స విజ్నేయ ఇట్లా చతుర్థం మన్యంతే దీన్ని నాలుగు పాదాలతో చెప్తూ ఉన్నారు ఏమిటది ఇప్పుడు చూడండి ఆకారం ఉకారం మకారం దెన్ దం ఏంటి అకారం ఉకారం మకారం మళ్లీ స్టార్ట్ కావాలి కదా చూడండి ఓం అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓం అన్న తర్వాత మళ్లీ రెండవ ఓమ్ నేననే మధ్యలో గ్యాప్ గ్యాప్ నిశబ్దం నిశబ్దం అదే నాలుగవ పాదం అది తురిమనేది కాబట్టి చతుర్థం సోయమాత్మ చతుష్పాత్ సోయమాత్మ సహ అయం ఆత్మ చతుష్పాత్ నాలుగు పాదాలతో ఉంది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త్యావస్థ ఇది మాత్ర మాత్రలు మూడు మాత్రలు ఏమిటి ఆ ఊ మా అమాత్ర ప్రణవం ఇది మాత్ర ప్రణవం అక్షరాలతో ఉంది ఆ ఊం ఆ తరువాత అక్షరం లేదు సౌండ్ లేదు సైలెన్స్ నిశ్శబ్దం ఏదైతే ఉందో అది అమాత్ర అక్షరం లేకుండా ఉండే ఓంకారం ఎందుకని ఓంకారం సర్వమైనప్పుడు ఆ నిశబ్దంలో లేకుండా ఉంటే అది సర్వం అవకాశం లేదు గనక నిశ్శబ్దం కూడా ఎవరు నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యత క निःशब्द्रह्म क्रह्म मम आत्मा निशब आउंड स्टार्टी अकूत्री मणिगण यणि दार మణి దారం మణి దారం మణి దారం ఓంకారం నిశ్శబ్దం ఓంకారం నిశబ్దం శబ్దం నిశబ్దం శబ్దం నిశబ్దం శబ్దం నిశబ్దం శబ్దానికి ఆధారంగా నిశ్శబ్దం అంగన అంగన అంతరే మాధవ గోపి కృష్ణ గోపిక కృష్ణ గోపిణ గోపికా కృష్ణ రాసలీల రసో ఆనంద స్వరూపం ఏంటి ఆనంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం అనంతమే ఆనందం అదే కృష్ణ స్వరూపం ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేని ఆనందం కాదు కృషి ఎల్లప్పుడు నా ఆనందం కృషి భూవాచక సత్తావాచక ఎప్పుడు ఉండేటువంటిది కృషి నా ఆనంద కృష్ణ సదానంద స్వరూపం కాబట్టి గోపిక కృష్ణుడు కృష్ణుడు అంగన అంగన అంతరి మాధవ గోపిక కృష్ణుడు గోపిక కృష్ణుడు ఆలోచన నిశ్శబ్దం ఆలోచన నిశ్శబ్దం సౌండ్ నిశ్శబ్దం సౌండ్ నిశ్శబ్దం సైలెన్స్ ద్రహ్మం అదే బ్రహ్మం ఓకే అందువల్ల ప్రతి మాటలో మనం ఎక్కడి నుంచి పోతున్నాం అటు మునకేసి లేస్తున్నాం అంతే ఇంకేమీ లేదు ఒక మాట మాట్లాడితే అటు చైతన్యంలో మునకేసి పైకి లేస్తున్నాం ఒక రూపాన్ని చూస్తే ఒక చైతన్యంలో మునకేసి పైకి లేస్తున్నాం ఇది మనకు అర్థమైతే జ్ఞాత్వ తమ మృత్యుమత్యేది ఇంకా మరణం అనే లేదు ఇంకేం మరణం ఆధారమైనటువంటి ఆత్మ నేనే అయ్యున్నాను ఆ ఆత్మ నేను ఆత్మైవేదం జగత్సర్వం కాబట్టి ఆత్మ ఏవం జగత్సర్వం ఈ సమస్తమైన ప్రపంచం ఆత్మే తెలిసినప్పుడు ఆత్మ కానిదేంటి అన్ని ఆత్మే మరి ఈ భూతాలందరూ ఎవరు మమాత్మ సర్వభూతాత్మ ఇది ఇదంతా ప్రణవోపాసన ఓంకారోపాసన శబ్ద బ్రహ్మోపాసన బ్రహ్మం నిశ్శబ్దమైన శబ్ద బ్రహ్మం రూప బ్రహ్మం సరేనా రూప బ్రహ్మ సాకారోపాసనా శబ్ద బ్రహ్మో నాదోపాసనా ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోమస్తా సుఖినో ర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోభర బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శా శ